నూట ఎనిమిది మూర్ఛనొందబోదు కందదు సాధనంబు కష్ట సాధనంబు విడుపు లేని పరిపూర్ణ యోగంబు అఖిల సంగ ఆత్మలింగ భావము మంచి చెడు కర్మలను తారతమ్యము లేకుండా ఆచరించుచు పాపపుణ్యములకు సంబంధము లేని ఓ ఆత్మ వినుము పరమాత్మ ఒక జీవమున్న పదార్థము కాదు కనుక అది మూర్ఛపోతుంది అని చెప్పుటకు అవకాశమే లేదు తెలియుటకు సాధనము కాదు కష్టసాధనము కాదు పట్టు విడుపు లేనిది చేతికి దొరకనిది మరియు ఏ రుచి లేనిది ఏమీ కాని పరమాత్మను ఏమని చెప్పవలెనో ఎవరికీ అర్థముగాక ఆత్మ కంటే వేరుగా వేరుగాయున్నదని పరమాత్మ అన్నారు అలాగే పురుషుల కంటే వేరయినదని మరియు ఉత్తమమైనదని పురుషోత్తముడు అన్నారు కర్మ నాశనమైన తరువాత జీవుడు జన్మలను పొందక విడుదలగా పొందునదిగాన విముక్తి మోక్షము అన్నారు పరమాత్మ అంటే ఏమిటో ఏమి కాదో క్రింద పద్యములో కూడా చూస్తాము